హల్లో హల్లో ఎవరండి లిల్లీ గారా తమరండి మల్లికనండి మాట్లాడేది వందనమండి వందనము శికారు షికారుకైతే వస్తారా సినిమా సినిమాకైతే రానంటారా సరే సరే మరి ఉంటాను సాయంకాలం వస్తాను